ప్రార్థన చేస్తాం పరస్సు వాగుదేవాతను మాట్లాడినారు దాన్ని బట్టి మీకు వందాలు ప్రభా ఎల్లప్పుడు మీ అందరూ ఆనందించమన్నారు తండ్రి అవును రాజా ఎల్లప్పుడు మీ ఆనందించమన్నారు ప్రతి విధమైన ప్రార్థన చేయమన్నారు ప్రతి సమయంలో ప్రతి విషయంలో మీరు ప్రార్థన చేయమన్నారు ప్రభా అవును అటువంటి ప్రార్థనా జీవితం మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రార్థన జీవితం లేకుండా మిమ్మల్ని సరిమల్ని మేము మీ సన్నిధికి రాలేం ప్రభా మీతో సంభాషించలేం ప్రభా కాబట్టి మీరు తను మాట్లాడాలంటే అదొకటే మాకు మార్గం కాబట్టి అటువంటి ప్రార్థుల జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించి మీరు మహిమ నందమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రవ్వాతని మళ్ళీ చివరిగా వాక్యాన్ని మేము జనించబోతుండగా మరోసారి మీరు మాత మాట్లాడి మమ్మల్ని సరిచేయండి మమ్మల్ని భద్రపరిచి మీరు ఆఖర వర్షద పరుచుకోమని ఏసు క్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి వార్త పదమూడవ అధ్యాయం లూకాసు వార్త అధ్యాయం ఇరవై మూడవ వచ్చనంలో ఒక వాక్యాన్ని మనం చూస్తూ ఉంటాం ఆశ్చర్యకరంగా ఉంటది వాక్యము నుకసు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒకడు ప్రభువ రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయన అడుగగా ఆయన వారిని వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి కాదు అని మీతో చెప్పుచున్నాను ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడివారో మిమును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటివే నీవు మా వీధులలో బోధించిమే అని చెప్పసాగుదురు అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మను ఎరుగనని మీతో చెప్పుచున్నాను అక్రమం వచ్చే మీరందరూ నా యుద్ధను తొలిగిపోడని చెప్పును కాబట్టి ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం మనం ధ్యానిస్తున్నాం రక్షణ పొద్దున వారు కొద్దిమందినా ఎందుకు వచ్చింది డౌట్ అనేది నేను కొంత ధ్యానించడానికి ప్రయాసపడుతున్నాను ఎందుకంటే ఆ దినమున అనేక మంది ఆయన సన్నిధికి ఆయన చెంతకు కానీ మీరు ఎవరు నాకు తెలియదు అంటున్నాడు అది చాలా ఆ నిష్ఫలమైన జీవితం ఎందుకంటే నువ్వు ఎంతో భక్తి శ్రద్దలతో దేవుని కొరకు జీవించి చివరికైనా నువ్వు నాకు తెలియదంటే ఎట్లుంటది పరిస్థితి చాలా డౌట్ఫుల్ చాలా కష్టతరమైంది కదా అందుకే పేతురు రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు రెండవ పత్రిక మొదటి అధ్యాయం పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం కొన్ని గుణగణగా చిరు చెప్తున్నారు నిజంగా రక్షణ పొందిన వారి గుణగణాలు ఎట్లా ఉంటాయి అనేది అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు తొమ్మిదో చూడండి పేతు రాష్ట్ర రెండో పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వర్షంలో కొన్ని ఉన్నాయి ఇవి ఎవనికి లేకపోవనో వాడు తన పూర్వ పాపంలకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి బృడ్డివాడును దూరదృష్టి లేనివాడు అగును అయితే కొన్ని గుణగణాలు లేకపోవడం వలన వాళ్ళు నశించిపోతారు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి ఎవరు నిజంగా రక్షణ పొందుతారు ఎవరు పొందరు అంటే ఇక్కడ కొన్ని సూచనలు ఇస్తున్నాడు కొన్ని సైన్స్ ఇస్తున్నాడు ఇవి ఎవరికి లేకపోవను అంటున్నాడు ఎవరికైతే కొన్ని గుణగణాలు ఉండవో వాళ్ళే గుడ్డివారు దూరదృష్టి లేని వారు దూరదృష్టి అంటే రక్షణ చివరికి మనం పలకరాజి పోవాలి అదే కదా దూరదృష్టి అంటే కాబట్టి చివరికి మనం పర్లో రాజ్యంలో అడుగు పెట్టాలా కాబట్టి ఇవన్నీ పోగొట్టుకుంటానంట గుడ్డివాళ్ళు ఆయన మార్గం తప్పిపోతే గుడివరంటే కదా కాబట్టి పదో వచనంలో ఏమంటుండే అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త పడుడి మనం జాగ్రత్త పడాలంట ఒకసారి రక్షణ పొందితే సరిపోదు అని చెప్తున్నాడు నీ రక్షణని భద్రపరచుకోవాలంట దాన్ని ఏమంటున్నాడు మేక్ షూర్ చదవండి ఎవరన్నా అందువలన సహోదరులారా చూడండి మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నకు మరి జాగ్రత్త పడుడి చాలా జాగ్రత్త పనులంట నీ పిలుపుని ఏర్పాటుని నేను రక్షణ నేను పరిశోధన పొందుకున్నాను ప్రభులో ఉన్నాను అని అనుకుంటున్నా చూడు దాన్ని నిశ్చయం చేసుకోవాలంట గ్యారంటీ గ్యారంటీ చేసుకోవాలంట మేక్ ష్యూర్ అంటున్నాడు ఇంగ్లీష్ లో అంటే దాన్ని మనం గ్యారెంటీ చేసుకోవాలా ఎట్లా చేసుకోవాలా మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ పడిపోరు తొట్రిలరు యు విల్ నాట్ ఫాలో అంటున్నాడు మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిలరు కాబట్టి కొన్ని క్రియల గురించి మాట్లాడుతున్నాడు కానీ ఆ క్రియలను మీరు అర్థం చేసుకోవాలంటే పైన రాయబడ్డే కొన్ని వాక్యాలు అవి మీరు తర్వాత ఇంటి తర్వాత ధ్యానించండి మొదటి వచనం నుంచి ఏడు ఎనిమిది వర్షాల వరకు అక్కడ చెప్పబడ్డాయి అవి నేను తర్వాత మరోసారి చూపిస్తా గాని దానికి ముందు ఒక నిజమైన విశ్వాస గుణగణం ఎట్లా ఉండాలని అని తెలుసుకుంటే గాని ఇవన్నీ లేని వాడు ఏరీతిగా దూరదృష్టి పోగొట్టుకుంటాడు వాడి జీవితం ఏరీతిగా ఆయన సన్నిధిలోకి ప్రవేశించదు అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు నిజమైన విశ్వాస గుణగణాలు ఏంది అన్నప్పుడు కొన్ని నేను మీకు ఈరోజు చూపించడానికి ప్రయత్న పడతా ఉంటాను అవి మనలో ఉన్నాయలే మనం పరిశీలించుకోవాలి చాలా ఇంపార్టెంట్ అది ఎందుకంటే క్రైస్తవ జీవితం అంతా ధీమాగా ఉంటారు నేను అక్షరం పొందిన బాక్సం పొందుకున్న కృపారలోనే నాకు నేను సేవ చేసుకుంటా ఓ దేవరాత్రులు సేవ చేసుకుంటున్నా అనేసి ధీమాగా ఉంటారు కానీ ఎప్పుడన్నా క్రాస్ చేసుకున్నామా నాకు ఉన్నాయా ఈ గుణగణాలు ఈ గుణగణాలు క్రాస్ చెక్ చేసుకోకపోతే ఆయన అన్నట్టు మీరు ఎవరో నాకు తెలియదు అంటే పరిస్థితి అందుకే ఆ గుణగణాలు నీకు ఉన్నాయా ఏమని మీకు ఒక వాక్యం నేను చూపిస్తాను చూడండి వ్యూహాను సువార్త పదమూడవ అధ్యాయం చాలా ఆశ్చర్యకరమైన వాక్యం ఇది యోహాన్ సువార్త మొదటి యోహాను సువార్త పదమూడవ అధ్యాయము మొదటి వచనం తర్వాత ముప్పై ఒకటి నుంచి చదువుతాం కొని చూడండి మొదటి వచనం ఫస్ట్ చూడండి ప్రభు మాట్లాడుతున్నాడు శిష్యులతో పాటు తాను ఈ లోకంలో నుండి తండ్రి చూడండి తండ్రి యొక్కకు వెళ్లవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండగకు ముందే ఎరిగినవాడై లోకంలో నన్ను చూడండి లోకంలోనున్న తన వారిని ప్రేమించి చూడండి వారిని అంతం వరకు ప్రేమించను యేసు ప్రభు యొక్క గుణగణం ఫస్ట్ పాయింట్ ఏం చెప్పేది నిజమైన విశ్వాస గుణగణాలు ఎట్లా ఉండాలంటే ఇక్కడ నుంచి క్లూ దొరుకుతది మనకి ఏందా క్లూ అంటే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి యొక్కకి పోక ఏ రీతి అయితే తన వారిని అంటే తన వారిని అంటే ఎవరిని కదా అంటే ఆయన విమరించే వాళ్ళందరి శిష్యులే నువ్వు నేను కూడా శిష్యులమే మనమందరం శిష్యులమే కాబట్టి మనల్ అందరినీ ఎట్లా ప్రేమించిండ తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించాను ఇది పాయింట్ అంతం వరకు అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు తన శిష్యులని ఎట్లా ప్రేమించిండు అన్న విషయాన్ని ఇది ప్రామి ఇది ఒక గ్యారంటీ మనకు చూపిస్తుంది ఆయన ఎంతగా తన బిడ్డల్ని ప్రేమించిండు తన శిష్యులను ఎంతగా ప్రేమించిండు ఈ వాక్యం జ్ఞాపం చేస్తుంది కాబట్టి అది పాయింట్ నంబర్ వన్ ను నిజంగా యేసులో వెంబడిస్తే నీకు కూడా అటువంటి క్యారెక్టరిస్టిక్ అవసరం బిలీవర్స్ కి తర్వాత చూడండి ముప్పై ఒకటో వచనంలో దానికి ముందు దానికి ముందు ఇరవై వచనం చూసినాక తర్వాత యేసు ఈ మాటలు పలికిన తర్వాత చూడండి ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించిన మీతో నిజంగా చెప్పానని రూఢిగా చెప్పాను అతను ఎవరి గురించి మాట్లాడుతున్నా విషయం శిష్యులకి తెలుసా శిష్యులకి తెలియదు కదా కాని ముప్పై ముప్పై ఆ ముక్క చూడండి ఇష్కర్ యోత్ యూద గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇష్కర్ యోత్ యూద మందితో పాటు కలిసి ఉన్న శిష్యులలో ఉన్నవాడు అతని గురించి అక్కడ ఏం చెప్పండి అంటే వాడు ఆ ముక్క తీసుకుంటే ఏంది ముక్క చెప్పండి పాస్కా పండుగ అక్కడ జరుగుతుంది బల్లవీర్చింద్రు ఆ ముక్క రొట్టె ముక్క తీసుకున్నాడు తీసుకుని ఏం చేసిండు పుచ్చుకున్నాడు బల్లలో కూడా పాలు పొందిండు అని చెప్తుంది ఇక్కడ వాక్యం వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను చూడండి వెంటనే బయటకు వెళ్ళాను అప్పుడు ఏంటది రాత్రి వేళని చెప్తుంది కదా ముప్పై ఒకటో వచనం ఇది చాలా పాయింట్ వాడు వెళ్లిన తర్వాత అంటే ఇస్కరియో యూద అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది ఏసులో మాట్లాడుతున్నాడు ఇక్కడ చూడండి చూడండి ఇష్కర్ యోత్ వెళ్ళిపోయినాకనే యేసు ఇట్లా నేను ఏందది ఇప్పుడు మనుషు కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు ఎందుకు మహిమపరచబడినంత మర్చిపోలేదా ఇష్కర్యోత్ యూధ వెళ్లిపోయినా కానీ మహిమపరచబడుతుంది ఇప్పుడు అంటున్నాడు వాడు వెళ్ళిన తర్వాతనే యేసు ప్రభు మహిమపరచబడుతున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే ఆయనకు తెలుసు ఇష్కర్ యోత్ వెళ్లిపోస్కర్ యోత్ యూధా గాని ఆయన ఎరితిగా మహిమపరచబడబోతుండో ఆయనకు తెలుసు ఆయన ఎప్పుడు కూడా ఇప్పుడు నేను మహిమపరచబడబడుతున్నాను ఇక్కడ ఏమని చెప్తున్నా చూడండి వాడు వెళ్ళిన తర్వాత ఏ చీత నేను ఇప్పుడు మనుష్య కుమరుడు మహిమపరచబడి ఉన్నాడు దేవుడును ఆయన ఎందు మహిమపరచబడి ఉన్నాడు కాబట్టి యేసుడో మాట్లాడతాడు ఇప్పుడు మనుష్య కుమరుడు మహిమపరచబడి ఉన్నాడు ఆయన పేతుర్యూహాన్లకి అక్కడ ఆ కొండ మీద రూపాంతరం పొందినప్పుడు నేను మహిమపరచబడి ఉన్నానని చెప్పలేదు కదా ఆయన యొక్క దైవత్వాన్ని చూపించిండు ఏ దేవుడు అని అంత తేటగా అక్కడ చూపించిండు పేతురికి అర్థం కాలేదు అంత పిచ్చి పిచ్చి కదా పేతులు తేలియా మోసియా వచ్చి మాట్లాడితే మీ ముగ్గురికి మూడు పర్వశాల కట్టాలనా అంటాడు అంటే టెంపుల్స్ కట్టాలనా మీ ముగ్గురికి చర్చిలు కట్టాలనా అంటున్నాడు దానికి ప్రభు ఏం జవాబు ఇవ్వలేదు ఇవ్వలేదు ఎందుకంటే పేతురు పిచి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఆయనకు అర్థం కాలేదు ఈనా దర్శనం అనేది అర్థం కాలేదు ఏరియా కొరకు టెంపుల్ కడితే అర్థం ఉందా లేక మోజస్ కొరకు టెంపుల్ కడితే అర్థం ఉందా కొరకు టెంపుల్స్ కట్టినా అర్థం లేదు కాబట్టి దాన్ని కొట్టివేస్తున్నాడు యాక్చువల్ గా ఆ పదానికి ప్రాధాన్యత ఇస్తలేడు ఆయన ఏ రీతిగా మహిమపరచబడాలనేది ఇక్కడ చెప్పబడుతుంది వాక్యం ముప్పై రెండులో చూడండి దేవుడు ఆయనందు మహిమపరచబడిన ఎలా దేవుడు తనయందు ఆయనను మహిమపరచను వెంటనే ఆయనను మహిమపరచబ పరచును ముప్పై మూడులు చెప్తున్నాడు ఆయన ఏ రీతిగా మహిమ పరచబడబోతున్నాడు అన్న విషయాన్ని అక్కడ చెప్తున్నాడు పిల్లలారా ఇంకా కొంతకాలము మీతో కూడా ఉను మీరు నన్ను వెదుగుదురు నేను ఎక్కడికి వెళుదినో అక్కడికి మీరు రాలేరు అని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను రెండు దశలో చూడండి ఇది ఇది ప్రవచనాత్మకంగా చెప్పబడ్డ వాక్యం యూదులతో ఒక మాట మాట్లాడండి ఏంటంటే నేను ఎక్కడ పోతున్నా మీరు రాలేరు ఎందుకంటే యూదులు ప్రభుని తృణీకరించిన వాళ్ళు విశాఖప్రహాలు ప్రభుని ధృవీకరించిన వాళ్ళు కాబట్టి నేను ఎక్కడ పోతున్నాడు మీరు నాతో పాటు రాలేరు అట్లనే ఇప్పుడు మీతో అంటున్నాడు ఎవరితో అంటున్నాడు శిష్యులతో అంటున్నాడు నేను ఎక్కడ మీరు నా దగ్గరకి మీతో మీరు నాతో కూడా రాలేరు అని చెప్తున్నాడు ఇది కొంచెం జాగ్రత్తగా ధ్యానించాల్సిన విషయం ఆయన ఏమి రుచి చూడబోతున్నాడు దాని తర్వాత ఆయన ఎక్కడ అన్న విషయానికి జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ ఆయన మరణించబోతున్నాడు కాబట్టి ఇస్రోల్ పల్లె గురించి ఏం నేను రుచి చూసేది మీరు రుచి చూడలేరు కాబట్టి మీరు నేను ఎక్కడ మీరు ఎక్కడ రాలేరు అంటే నేను ఎట్లయితే మరణం పొందబోతున్నానో మరణం పొందినాకనే నేను మహిమపరచబడతాను అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు యాక్చువల్ గా అయితే చాలా మంది ఎట్లా మహిమపరచబడాలంటే స్టేజ్ మీదకి ఎక్కి దండలు వేయడము షాలవాలు కప్పడం ఇది మహిమపరచబడమనుకుంటారు కానీ అది కానే కాదు నువ్వు శ్రమల గుండా నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడే నువ్వు మహిమపరచబడతావు అన్న విషయాన్ని ఈ వాక్యాలు జ్ఞాపకం చేస్తున్నాయి కాబట్టి ఆయన ఏమని ఇది దేనికి సంబంధించింది మహిమపరచబడమనేది చూడండి ఇక్కడ మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను ఇది విశ్వాసాలకి సంబంధించిన ముఖ్యమైన గుణగణం ఇది నేను ఎట్లా మిమ్మల్ని చివరి వరకు ప్రేమించిననో మీరు కూడా అట్లనే ఉండాలని చెప్తున్నారు చూడండి క్రొత్త ఆజ్ఞాటం ఏంటది నేను మీమను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవాలను ఇది చివరి వరకు చేయాల్సిన ఆయన మరణించేంత వరకు ఏ రీతిగా తన బిడల్ని ప్రేమించిండో తన శిష్యుని ప్రేమించిండో మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఇది పాయింట్ కాబట్టి ఫస్ట్ గుణగణం విశ్వాసంలో ఉండాల్సిన గుణగణం ఇది నీ పిలుపుని నీ ఏర్పాటు నేను చేసుకోవాలంటే ఈ గుణగణం లేకపోతే కాదు నువ్వు ఎంతగానో వర్షం చేసుకో ఎంతగా ప్రేమ ఎంతగానో ప్రార్థనలు చేసుకో ఏమని చేయి ఉపాసలుంటే ఏమని చెయ్యి ఇది పాటించకపోతే ఇది చాలా ముఖ్యమైన గుణగణం క్రైస్తవ జీవితంలో కాబట్టి ఒక విశ్వాసి ఈ గుణగణం లేకపోతే వాడు ఎంత చేసినా వేస్తే మీరు ఎవరో నాకు ఆయన స్పెషల్ గా చెప్తున్నారు దాని గురించి అందుకే ముప్పై ఆరో దాని గురించి ముప్పై ఐదులో మీరు ఒకరిలో ప్రేమ కలిగిన వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందు కాబట్టి నిజమైన శిష్యులు నిజమైన విశ్వాసులు ఎవరు అంటే ప్రేమను చూపించే ను నువ్వు ప్రేమను చూపిస్తేనే గాని నువ్వు శిష్యునివి కాలేవని ఈ వాక్యం చెప్తుంది కాబట్టి మనం కూడా ఇప్పుడు తీర్మానించుకోవాలా నువ్వు ఎంతగానో ప్రార్థన చెయ్యి ఎంతగానో వర్షం చేయి ఎక్కడ పోయి ఏమైనా చేయి కానీ ఆయన చూపించిన ప్రేమ ఇతర సహోదరుల పట్ల చూపించకపోతే నువ్వు శిష్యునివి కాలేవు అందుకు పేరు సీమోని చూడండి ముప్పై ఆరు అసలు సీమోను పేతురు పేతురు ప్రభువ నీవెక్కడికి వెలుచున్నావని ఆయన అడగగా యేసు నేను వెలిచిన చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తరువాత వచ్చేదవు అని అతనితో చెప్పాను పేతురుకు ఆత్మీయంగా అది అర్థం కాలేదు సత్యం అందుకు పేతురు ప్రభువ నేను ఎందుకు ఇప్పుడు నీ వెంట రాలేను నీ కొరకు నా ప్రాణం పెట్టుదనని ఆయనతో చెప్పగా యేసు నా కొరకు నీ ప్రాణం పెట్టుదవా ఆయనను ఎరగనని నీవు ముమ్మారు చెప్ప కోడి పోయదని నితో నిశ్చయంగా చెప్తున్నాను నేను కాబట్టి ఇక్కడ పేతురు ఎప్పుడు ప్రకృతి సహజంగా మాట్లాడుతుంటాడు ఫిజికల్ లేయర్ నుంచి మాట్లాడుతుంటాడు ఎప్పుడు ప్రభుత్వాన్ని అంటే ప్రభుకి ఒక అడ్డంగా ఉంటాడు నా పేతురు ఎప్పుడు కానీ పేతురికి ఏమని చెప్పిండంటే ఇప్పుడు రాలేవు కానీ తర్వాత వస్తావు ఎందుకు ఎప్పుడు ఎప్పుడు వస్తావు నీ యొక్క ప్రాణాన్ని నీ యొక్క జీవితాన్ని ముగించుకున్నాం అది నీకు గ్రహించు అర్థం చేసుకుంటావు నువ్వు మరణించిన టైంకి నీకు అది తెలుస్తుంది మహిమలోనికి ప్రవహించడం అంటే ఏంది అనేది కాబట్టి మనం శిష్యుల్లాగా ఉండాలంటే మటుకు ఈ ముఖ్యమైన గుణగణం గురించి ఇక్కడ చెప్తున్నాడు ఈ ముఖ్యమైన గుణగణం ఎట్లా ఉండాలనేది నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను ఇక్కడ చూడండి యోహాను ఇరవై ఒకటవ అధ్యాయము నువ్వు నిజంగా ప్రేమించినవాడవైతే ప్రేమించేదానైతే యోహాను శువార్త ఇరవై అధ్యాయము పదహార వర్షంలో అది నువ్వు చెయ్యాలా మరలా ఆయన యోహాను కుమారుడైన సిమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడగగా అతడు అవును రవ్వా నేను నిన్ను ప్రేమించినానని నీవే జరుగుదు అని ఆయన చెప్పాను ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను అది ప్రేమ కాబట్టి సహోదరులను ప్రేమించడం అంటే ఏదో ఎక్స్చేంజ్ చేసుకోవడం కాదు గిఫ్ట్స్ ఇప్పించుకోవడం కాదు ఒకరింటికొకరు పోవడం కాదు అది మంచిదే కాని మెయిన్ ఏందంటే ఇక్కడ చెప్పబడుతుంది గొర్రెలను కాయడం నిజంగా ప్రేమించడం అంటే గొర్రెలం కాయడం కాబట్టి మన ఏదో ఆచారబద్ధంగా వాక్యాలు జరించుకొని సరి కూర్చుంటే సరిపోదు దేవుడు చేస్తున్నాడు ప్రార్థనలు చేస్తే అద్భుతాలు చేస్తున్నాడు మన జీవితంలో ప్రతి ప్రార్థనకి జవాబిస్తుడు ఒకటి లేదా చెప్పండి ప్రతిదానికి జవాబిస్తుండు దీర్ఘకాల పురోగాల నుంచి విడుదల కల్పిస్తున్నాడు శ్రమల నుంచి విడుదల కల్పిస్తున్నాడు కష్టాలలో నుంచి ఆదుకుంటున్నాడు ప్రార్థన చేస్తే ఏం జరిగిపోతుంది రేపు ఏమవుతుందో అన్న భయం నుంచి మనకు విడుదల కల్పిస్తున్నాడు కాని ఒకటి మనం అర్థం చేసుకుంటామేంటంటే ఆయన అన్ని ఇస్తున్నాడు కాని ఆయన చెప్పిన వాక్య ఆయన చెప్పిన ఆజ్ఞలకి విధేత మనం చూపిస్తలేము పాయింట్ నంబర్ వన్ నీ జీవితానికి సమర్పించుకోవాలా పాయింట్ నంబర్ టూ పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాలా పాయింట్ నంబర్ త్రీ గొర్రలం అది అసలైన ప్రేమ కాబట్టి మనము ఈ ప్రేమ చూపించకపోతే మనము ఎంటీవేజల్స్ అంటది ఇంగ్లీష్ లో బైబుల్లో ఎంటీవేజల్స్ అంటే బిందెలో ఏం లేకుంటేమో శబ్దం చేస్తుంది అది అది మైక్ లౌడ్ స్పీకర్ దాని మీద పెడితే పెద్దగా శబ్దం చేస్తుంది అది కాబట్టి ఎంటి వెజల్ జీవితం మనకి అవసరం లేదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మూడు ఈ వచనాల ఈ యొక్క వ్యూహా సువార్తలో చూసిన ప్రకారంగా మూడు ముఖ్యమైన విషయాలు మన జ్ఞాపకానికి వస్తున్నాయి మొదటిది ఏంటంటే మొదటి అధ్యయనంలో మనం చూసినాం ఆయన ప్రేమ చివరి వరకు మనం ప్రేమించండి దాన్ని ఏమంటాం లిమిట్ లెస్ లవ్ అంటాం ఇంగ్లీష్ లో చివరి వరకు అంటే అంతం వరకు దాని తర్వాత దాంట్లో హెచ్చులు తగ్గులు లేవు పర్ఫెక్ట్ గా ప్రేమించండు ఆయన అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ లవ్ అన్కండిషనల్ గా ఆయన మనల్ని ప్రేమించాపకం చేస్తున్నాడు దేవుడు ఆరోపకంగా ఆయన మహిమపరచబడుతున్నాడు ప్రేమ ద్వారా మహిమపరచబడతాడు అన్న సీక్రెట్ అప్పుడు అర్థం అవుతుంది మనకి నువ్వు మహిమలోనికి ప్రవేశించాలని వాక్యం చెప్తుంది కరెక్టే కానీ ఎట్లా ప్రవేశిస్తావు ఆయన మహిమలోనికి ఆయన ప్రేమని నువ్వు ఇక్కడ చూపించినప్పుడే ఆయన మహిమలోనికి అడుగు కాబట్టి ఈ విషయాన్ని మనకి చాలా జ్ఞాపకం చేస్తుంది వాక్యం కాబట్టి ఆయన మహిమలోనికి మనం ప్రవేశించాలంటే మటుకు ఆయన ఏరీతిగా తన శిష్యులను ప్రేమించిండో మనం కూడా ఈ లోకంలో సహోదరులను ఆ రీతిగానే ప్రేమించాలని మనకి పావులు కూడా ఇదే విషయాన్ని జ్ఞాపం చూడండి మొదటి కొనసీలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము కొనతెలు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగు ఎనిమిది వర్షాలలో చూడండి ఈ సేవ జీవితంలో నువ్వు ఏరీతిగా ఇతరులని ప్రేమిస్తావనేది ఎట్లా ప్రేమించాలనేది ఇక్కడ చెప్తుంది వాక్యం అది పౌలుకి బాగా అర్థమైంది పౌలు దాన్ని హెచ్చరిస్తుండే ఏ రీతిగా మనకంటే ప్రేమ దీర్ఘకాలము దీర్ఘకాలం అంటే చివరి వరకు చివరి వరకు అన్నిటినీ సహించాలంట పాయింట్ నెంబర్ వన్ తర్వాత దయ చూపించాల ప్రేమని ప్రాక్టీస్ చేయడం ్రదర్ నేను ప్రేమిస్తున్నాను బ్రదర్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం బ్రదర్ సిస్టర్ నేను దేవుని ప్రేమను మీ అట్లా వ్యక్తపర్సన్ అని మీరు చెప్పడం కాదు దాన్ని అమలు పరచుకోవడం ఎట్లా అమలు పరచుకోవాలా దీర్ఘకాలం సహించాలా అన్నింటినీ సహించాలా అది విశ్వాస యొక్క ముఖ్యమైన గుణగణం అని చెప్తుండ్రు నువ్వు నిజంగా ప్రేమ చూపిస్తే ఆయన నిన్ను ఎట్లా ప్రేమించు అంతవరకు అంటే అంటే అంతవరకు ఆయన మరణించేంతవరకు కదా శిల మీద ఆయన శిల మీద మరణించేంత వరకు వాళ్ళని ప్రేమించినట్టు చెప్తుండే అక్కడ గురించి దాని తర్వాత మనని గురించి మనం అంతం వరకు కూడా మనల్ని ప్రేమిస్తాడు అన్న విషయాన్ని అక్కడ ప్రామిస్ చేసి మనకి కాబట్టి మనం భయపడాలి దేని విషయంలో కూడా ఎందుకంటే ఆయన అంతం వరకు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన బాగోగులు చూసుకునేవాడు ప్రేమించేవాడు బాగోగులు తీసుకుంటేవాడు కాబట్టి దయ గలవాడు ఎట్లా చెప్పండి ప్రేమ ఎట్లుంటుంది దీర్ఘకాలము సహించను దయ దయ చూపించాలా మనము ఇతరుల పట్ల దయ కలిగి జీవించడం నేర్చుకోవాలి ఎందుకంటే అది ప్రేమ యొక్క మేనిఫెస్టేషన్ దాని గుణగానం దాని తర్వాత మత్సర పడదు మత్సర అంటే మత్సరం అంటే ఏం చెప్పరం కుళ్ళు ముఖ్యంగా కుళ్ళు కుళ్ళు పడద్దు మనం వాడు బాగా పడుతుంటే కుళ్ళు పడద్దు మనం చొవ్వ నీకే వదనాలు అయినా ఆ ఆ బ్రదర్ కి ఆ సిస్టర్ అది కేవలం నువ్వు వాటి నీకే వదనాలు చొవ్వ నువ్వే ఇవ్వాలి లోకంలో ఎవరికైనా కానీ ఈ లోకం ఇవ్వదు అని నువ్వు ప్రభుత్వ వదనాలు చెప్పాలా అది ప్రేమ అంటే ఒకరు బాగుడు నువ్వు నీ ప్రార్థన వాళ్ళన్నా కొందరు బాగుపడ్డరు అనుకో నువ్వు కులు పడుతు కులుబడవు కదా గొప్ప దేవుడు ప్రార్థనకి జవాబిచ్చాడు ప్రభు నీకే వానైనా అని నువ్వు ఆ కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరుస్తావు అది ప్రేమ కాబట్టి మత్సరపడద్దు డంభముగా ప్రవర్తించద్దు డంభం అంటే గర్వం గర్వంగా ప్రవర్తించం దేవుని ప్రేమ నీలో నిజంగా ఉంటే నువ్వు నమ్మంగా ప్రవర్తించావు గర్వంగా ప్రవర్తించావు కాబట్టి గర్వం మనకి దూరం ఉండాలి లూజిఫర్ గర్వపడే కదా అక్కడికి పరలోకం నుంచి కాబట్టి మనము మన దగ్గరికి గర్వాన్ని ఎట్టి రానియొచ్చు నీ ద్వారా నీ సేవ జీవితం ఎంతో ఉన్నత స్థితికి దేవుడు లేవనెత్తా ఉంటారు అయిన గానీ గర్వపడదు ఎందుకంటే అది నీది కాదు నాకున్నవన్నీ నీ విషయంలో ఏనాయన పాట అయితే పాడతావు కానీ గర్వం అయితే వస్తా ఉంటుంది కాబట్టి మనం ఈ లోకంలో ఏం పొందుకున్నా ఆయన మూలంగానే పొందుకుంటున్నాం అది కుటుంబమే గాని పిల్లలే కాని ఉద్యోగాలే కానీ ఆస్తులే కాని అంతస్తులే కాని ఏవైనా గాని ఆయన ఇవ్వాల్సిందే కాబట్టి ఆయన ఇచ్చినప్పుడు నువ్వు గర్వపడేది అందుకే పౌన్ అంటాడు నేను కేవలము కలువరి సిలువలను బట్ సిలువని బట్టే అతిశయిస్తా అంటాడు నేను దేని విషయంలో కూడా గర్వించాను లోకంలో ఆయన శిలువ మీద నా కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసిండు దాన్ని బట్టి గర్విస్తా అంటే అందులో కూడా నాకేం గర్వం లేదు నేను గర్వించాల్సిన విషయం అన్న కూడా ఏం లేదు అంటే అన్నిటికంటే ఉన్నతమైన ఆ ముఖ్యమైనది అది శిలో మీద తన ప్రాణాన్ని నా కొరకు త్యాగం చేసిండు దాన్ని నేను అతిశయిస్తాను ఇంకా దేన్ని కూడా అతిశించను కాబట్టి ప్రేమ ఏదైతే ఉంటుందంటాడు మస్తరం మసరపడదు డంభముగా ప్రవర్తించదు అమర్యాద అది ఉప్పొంగదు కోపం చూపించదు గర్వం ఉండదు కోపం కదా అంటే కోపం చూపించాం మనం చూడండి మనం ఎప్పుడు కూడా ఏశ్వరం ఎవరి మీద కోపం చూపిస్తే మీరు చూస్తారా బైబుల్లో ఒక స్థలంలో చూపిస్తారు కరెక్టే ఆ చర్చ్ టెంపుల్ దగ్గర వాళ్ళందరూ బూకాల మారుస్తూ ఎక్స్చేంజ్ చేస్తుంటారు కరెన్సీ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసి గొర్రెలు పౌరాలు అమ్ముతామంటే అక్కడ ఒక స్థలంలో కోపం చూపిస్తారు ఎంత కోపం చూపిస్తారంటే నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చున్నారు ఈ రోజుకి కూడా అంతే కదా ఈ రోజు కూడా తండ్రి ఏంటి దొంగల గుహలాగానే ఉంటుంది అంతా ఎక్స్చేంజ్ కే బిజినెస్కే ఉంటుంది ఏ చర్చ చూసినా బిజినెస్ ఏ ఎక్సెప్షన్సే లేవు నేను చెప్తున్నా కదా ఒక పేరని పెట్టను కాబట్టి నాకేం భయాస్ లేదు నేను ఏ చర్చ చూసినా అది మనీ ఎక్స్చేంజ్ బిజినెస్ కోతకాల పండుగ వస్తుంది ఇంకా త్వరలో అయిపోయిందా చిలుకూర్లో ఎంత జనవరిలో ఫిబ్రవరి ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి ఎండింగ్ లో ఇంకా ఆ చర్చిలలో ఆపిల్స్ హ్యాంగింగ్ చేస్తూ ఉంటారు కస్టర్డ్ ఆపిల్స్ రకరకాల పండ్లు హ్యాంగింగ్ చేస్తూ ఉంటారు అది వేరే అది అది క్రిస్ అది ఈస్టర్ ముందు వస్తుంది అది చర్చిలన్నీ అన్ని రకరకాల వింత వింతలు తీసుకొచ్చి పెట్టుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు అంటే లేవియ ఉంది ఒక వాక్యం ఆ వాక్యం చూపిస్తే చూడు ఈ అజ కూడా అవన్నీ తీసుకొచ్చి పనులు దేవసారిలో అర్పించింది కాబట్టి మనం కూడా అర్పించాలంటాడు కానీ దంతా పండగలకు సంబంధించింది అక్కడ పరిశుధత దేవుని యొక్క ప్రసన్నత ఏమి కనిపించవు అక్కడ మనకి అదంతా బిజినెస్ కాబట్టి యుగ సమాప్తిలో మన తండ్రి ఇంటిని దొంగల గుహగా మార్చేసినారు వాళ్ళు కాబట్టి నీ కోపం వస్తుంది దాని విషయంలో కోపం వస్తుంది కానిపోయి తిడతావా తిట్టవు ఎందుకంటే ఇది ప్రేమ సిద్ధాంతం కోపం చూపించావు అందుకే కొను రాష్ట్రపతిలో పౌల విషయాన్ని జ్ఞాపనిస్తున్నాడు అది ఉప్పొంగదు ఎంత అయినా కానీ నువ్వు సహించాలా ఎంతనగా నువ్వు సహించాలా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నీ కోపాన్ని చేసాను ఎందుకంటే పాత నిబంధన కాలంలో ప్రవక్తలకు ఉండే ఆ కోపం రోషం దేవుని యొక్క వాళ్ళకి ఎక్కడెళ్ళి రోషం ఉండేది చూడాలి మీరు వైన దేవత ప్రవక్తల లెఫ్ట్ రైట్ సెంటర్ దరికి లేదా ఆయన కోపం అంతా భయంకరంగా ఉండే నేను కూడా కదా చిన్నపిల్లలు ఎగతాలు చేస్తుంటారు వెనకాల బోడివాడు బోడివాడు అనేసి వెనకాల తిరిగి చూస్తే వాళ్ళంతా ఎలుగు కదా అంత భయంకరమైన కోపిస్టులుండే ప్రవక్తలు పాత్ర నిబంధన కాలంలో వాళ్ళు వస్తున్నారు అంటే గజ గజ వనికేటోళ్ళు రాజులేవులు గజగజ వనికేటవాడు సమయంలో వస్తుండంటే సమాధానం భయం అన్నట్టు అంటే వాళ్ళ నోట్ల నుంచి ఏమొచ్చిన అంటే వాళ్ళు దేవునికి ప్రతినిధులు కదా ప్రవక్తలు కాబట్టి వాళ్ళ నోట్ల నుంచి ఏదొచ్చినా నెరవేరుతుందని భయం ఉండేది వాళ్ళు అట్లనే నెరవేర్నాయి కూడా కాబట్టి నువ్వు దేవుని సేవలో కూడా అదే నువ్వు చెప్పే మాటలు నెరవేరుతా ఉంటాయి ఆయన వాక్యాన్ని నేను ప్రకటిస్తున్నప్పుడు అవి కష్టంగా నెరవేరుతాయి అందుకే నువ్వు కోపాన్ని చూపించవు నీ నోట్ల నుంచి శాపవాచనాలు రావద్దు ఆశీర్వచనాలే రావాలి సేవలో ఎందుకంటే ఇది ప్రేమ సిద్ధాంతం కోపం సిద్ధాంతం కాదు కదా అది పాత కాలంలో ప్రభుత్వ దేవుడికి కోపం ఉండేది అందుకంటే ఆయన పరిశుద్ధుడు కదా పరిశుద్ధత అంటేనే కోపం పరిశుద్ధత అంటే ఏంటంటే పరిశుద్ధంగా ఉండే దేవుడు అపవిత్రతని భరించలేడు అది కోపం అందుకే తన సొంత కుమారుని కూడా విడిచిపెట్టిండ పరిశుద్ధమైన దేవుడు అర్థం అది ఆయన ఇంత పాపం భరించలేదు అన్నట్టు తన కుమారుని మీద పాపములు పడినప్పుడు ఆయన విడిచిపెట్టలేదు క్షమించి వదిలేదు కదా ఎందుకంటే ఆయన పరిశుద్ధ దేవుడు కాబట్టి ఆయన కోపం ఉంటది సరే మనం మన కోపాన్ని దిగమింగుకోవాలా దాన్ని చూపించద్దు చెప్తుంది ఎట్టి పరిస్థితుల్లో కోపాన్ని చూపించొద్దు ఒకవేళ నీకు కోపం ఉన్న సాయంత్రం వరకే ఉండాలని ఉంది సూర్య సూర్య అస్త దాని తర్వాత ఉండద్దు రేపటికి అసలే ఉండద్దు కోపం కదా సేవా జీవితంలో ఆ రీతి కూడా అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు అమర్యాదగా నడవదు అంటేనా నెక్స్ట్ అమర్యాదగా నడవద్దు ఎందుకంటే సేవా జీవితంలో చాలా ముఖ్యమై నువ్వు నిజంగా సహోదర ప్రేమ కలిగిన వాడు అయితే అమర్యాదగా నువ్వు ప్రవర్తించద్దు ఎందుకంటే ను ఇతరుల్ని రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాడిని నువ్వు ప్రభుత్వం నడిపించలేవు లాస్ట్ వరకు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి మనుషులై మర్యాదగా ప్రవర్తించాలా ఇది గుణగణాలు ఇవన్నీ క్రిస్టియన్ గుణాలు ఇవి ఇవి కాబట్టి నువ్వు తన్నం తినాల్సి వస్తుంది దెబ్బ తినాల్సి వస్తుంది తిట్టి క్రిస్టియన్ అంటాడు గానీ ఒక గుణగణం కనిపించదు వాడిలో ఈ గుణాలు మనం చూస్తున్నాం నాకు అనిపిస్తుంది ఆ రీతిగా క్రైస్తవ జీవితంలో ఇవన్నీ ఉన్నాయి గానీ ఎవడు పాటించలేని మన ఏ రీతిగా ఆ రోజు మీరు ఎవరోనా తెలిడు మీరు ఎక్కడి నుంచి వచ్చినావు నా తెలదట్టు లేదు నేను నువ్వు మా పక్కనే ఉన్నావు మా దగ్గర నువ్వు వాక్యం చెప్పినావు మాతో పాటు వీళ్ళందరూ ఆయన గురించి నువ్వు మా వీధులలో వాక్యం చెప్పినావు ప్రభు అంటే మీరు ఎవరోనా తెలకోండి అక్రమం చేయవన్నారా అంటే క్రమం ఏంది ప్రేమ జీవితం దాన్ని ఉలిటా చేసుకున్నారు వీళ్ళు అంటే ద్వేషంగా మార్చుకున్నారు అమర్యాదగా నడుచుకున్నారు తర్వాత లాస్ట్ స్వప్రయోజనం స్వప్రయోజనము విచారించుకున్నది అంటే సెల్ఫిష్నెస్ ఉండద్దు స్వప్రయోజనం అంటే సెల్ఫ్ బెనిఫిట్ స్వార్థం స్వార్థం స్వప్రయోజనం కొరకు విచారించద్దు అంటే ఎప్పుడు నాకేమొస్తుంది సెల్ఫ్ అంటే సెల్ఫ్ లవ్ అంటే వస్తుంటే వెంకట నాథపాటు గ్రీక్ పదాలు కొన్ని ఉంటాయి బైబిల్ మనం చూస్తాం ప్రేమ గురించి గ్రీసు దేశస్తులు చాలా బాగా రాసిండ్రు ఇంకా వేరే దేశస్తులు ఎవరు రాయలేదు అట్లా అంతగా పదాలు అనుకున్నారు ఇప్పుడు ఉదాహరణకి తల్లిదండ్రుల ప్రేమ ఎట్లుంటది దానికి ఒక పేరు పెట్టిండ్రు వాళ్ళు దేవుని ప్రేమ ఎట్లుంటది దానికొక పేరు పెట్టిండ్రు సహోదరుల ప్రేమ ఎట్లుంటది దానికి ఒక పేరు పెట్టిరు అదే రీతిగా ఇప్పుడు స్వప్రయోజనం గురించి సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ కి కూడా ఒక పేరు పెట్టిర్రు అవి రాసుకుంటా కూర్చున్నా మేము వసలు వస్తుంటే అగాపే అగాపే లవ్ ఏజీఏ పిఈ అగాపే అనేది ఆ గ్రీక్ పదం Agape లవ్ అంటే God's లవ్ దేవుని యొక్క ప్రేమ అనేది అది లిమిట్ లెస్ అని ఉంది అక్కడ అగాపే లవ్ అంటే దేవుని యొక్క ప్రేమ లిమిట్ లెస్ దాని తర్వాత ఎరాస్ లవ్ అంటే భార్య భర్త మధ్యలో ఉండే లవ్ అని అక్కడ రాస్తున్నారు దాని తర్వాత ఫిలియా లవ్ ఫిలియా లవ్ అంటే సహోదరుల మధ్యలో ఉండే స్టోర్గే స్టోర్గే లవ్ అంటే తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉండే ప్రేమ చివరిగా ఫిలిటియా ఫిలిటియా లవ్ అంటే సెల్ఫ్ లవ్ అంట అంటే స్వార్థం సెల్ఫ్ లవ్ అంటే సెల్ఫిష్ నెస్ నిన్నే ప్రేమించుకోవడం ఆయన ఏమంటే నిన్ను నిన్ను నీ పొరుగు ప్రేమించమన్నాడు కదా కాబట్టి నువ్వు నిన్నెంతగా ప్రేమిస్తావో నీ పొరుగు కూడా ప్రేమించమన్నాడు అది చాలా ముఖ్యమైన ఆజ్ఞ అంటాడు బైబుల్ అంతట్లో ముఖ్యమైన ఆజ్ఞ అంటాడు నీ దేవుడనే హోమాను నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతోను పూర్ణ వివేకంతోను పూర్ణ మనసుతోను పూర్ణ బలంతో సేవింపవలను అనేది మొదటి ఆజ్ఞ దాని వంటిదే రెండవ ఆజ్ఞ నీ నిన్న వలె నీ పొరుగు అని ప్రేమించము ఇది ప్రవక్తలకు అంటాడు ఫౌండేషన్ అంటాడు ఆ వాక్యం కాబట్టి మనము ఇటువంటి ప్రేమ కలిగి ఈ వీటిని విడిచిపెట్టే ఫిలేపియాలో వద్దు మనకి సెల్ఫీ వద్దు కాబట్టి ఆయన పరిస్థితులు కాబట్టి మనం కూడా ఆయన చేత పరిశుభరచబడాలా ఆయన ఏ రీతి తన శిష్యులని తన బిడల్ని చివరి వరకు ప్రేమించేటో మనం కూడా మన సేవ జీవితంలో అట్లనే ప్రేమించాలా ఆ గుణగణం మనం పొందుకోవాలి ప్రయాసపడాల అందుకే ప్రేమ కలిగిటకు ప్రయాసపడాలంటాడు కంటెంట్ ఎర్నెస్లీ ఫార్ లవ్ కంటెంట్ అంటే ఫైట్ చేయడం కుస్తీ చేయడం ఇంగ్లీష్ లో పదం కంటెంట్ అంటే కుస్తీ దేవుని ప్రేమని ఇతరుల పట్ల నువ్వు కుస్తీ పడాలంట స్ట్రగులింగ్ స్ట్రగుల్ ప్రయాస పడాలంట కాబట్టి చూడండి ప్రయాసపాటి ఎటువంటి చెప్పండి ప్రయాసం చాలా కష్టంతో కూడింది కదా శ్రమతో కూడింది కాబట్టి ఇతన్ని ప్రేమించడం కొరకు మనం శ్రమతో జీవించాలా అన్న విషయాన్ని జ్ఞాపం అటువంటి గుణగణము ఆయనకు చాలా ఇష్టం కాబట్టి మనం ఈతనం తీర్మానించుకోవాల వల్ల నాకు ఆ గుణగణం ఉందా లేదా నా హృదయాన్ని పరిశీలించిన నేను వేషధారాకు నిజంగా ఆ ప్రేమ నా జీవితంలో ఉందా నన్ను పరిశీలించి ప్రవ్వా అన్న ప్రార్థన మన అందరికీ ఈ క్షణం చాలా అవసరం ఆయన చెప్తున్నాడు ఇటువంటి ప్రేమ ఉన్నవాడే ఆయన సన్నిధిలోనికి ప్రవేశిస్తాడు రక్షణ పొందేవాళ్ళు కొద్ది అని ప్రశ్నిస్తున్నాడు ఒకడు శిష్యులతో చెప్తున్నాడు ఏరీతిగా తను మహిమపరచబడుతున్నాడు ప్రేమ ద్వారా మనమందరం ఆయన మహిమపరచాలంటే ఆయన ఏరీతిగా మనల్ని ప్రేమించిండో మనం కూడా ఈ లోకంలో అనేకులను అదే రీతిగా ప్రేమించాలా అన్నింటినీ తాళాలా అన్నింటినీ భరించాలా అది శ్రేష్టమైంది శాశ్వతమైంది ప్రేమ మచ్చరపడదు డంభకంగా ప్రవర్తించదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనం ను త్వరగా కోపపడదు అది ఉప్పొంగదు అటువంటి ప్రేమ కలిగి మనము మన సేవ జీవితాన్ని కొనసాగించుకుందాం చివరి వరకు అటువంటి ప్రేమ నుంచి మనం బయటికి రావద్దు ప్రవ్వ ఈ యొక్క సాయంత్ర సన్న అటువంటి గుణగణం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మాలో అది లేకపోతే చూపించమని ప్రార్థిస్తున్నాం మేము ఎంతగా ప్రార్థన చేసినా ఎంతగా పరశాత్వం పొందుకున్నా ఎంతగా కృపణలు పొందుకున్నా ఎంతగా వాక్యం చెప్పినా ఈ యొక్క గుణగణం లేకపోతే మీరు ఎక్కడి నాకు తెలీదంటారు మీరు అది చాలా భయంకరమైన దినం ప్రభు అటువంటి దినం మాకు దూరం అవును గాక మీ కనికరం మా పట్ల చూపించండి సయ్య మీ యొక్క కృపలు చేసుకోండి అటువంటి ప్రేమ జీవితం కలిగి మా సేవ జీవితాన్ని మేము కొనసాగించుకోవాల చివరి వరకు మీ రాకర వరకు మమ్మల్ని అందరి సిధ పరచుకోండి ముఖ్యంగా ఈ కుటుంబం పట్ల మీ యొక్క కనికరం చూపించండి మీ దృష్టి ఉంచండి ప్రతి ప్రార్థనకి జవాబుదయచేసి మీ రాఖర వరకు మమ్మల్ని నానైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి